అది వెళ్ళి ఏదాం ప్రభప్ప ఈసేయ కృప మైడ దేవా దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ ఈసేయ మారక్షణ కర్త మీకెంతో లెక్కలేన నిబంధనలు ప్రభా ఈరిస్తున్నాము బట్టి ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉండంగా దేవా అన్నింటినీ ప్రభా మీ ఆధీనంలోకి తీసుకోండి ప్రభా ఎటువంటి ప్రభా దుష్టుడు పనిచేయడానికి వీలేదు వాకించేదన్నమాట మాట్లాడండి పాటల ద్వారా మీరు మహింపుందండి ప్రభా మీరు అక్కడ తి త్వరలో ఉంది ప్రభా తీర్మానం చేసుకొని ప్రభా జిందగీలు తీర్మానం చేసుకొని ముందుకు నడవాలా ప్రభ అలాంటి పలుక జ్ఞానం చేత నడిపించండి ప్రభా ఆ యొక్క విచారణ చేత నే లేవని అండి ప్రభా పరిశుద్ధరా మీకు వందనాలు ప్రభ ఏం తినాలా ఏం దాగాల ఎప్పుడు వండుకోవాలా అదే జిందగీ అయిపోయింది ప్రతి ఒక్కరిది దాని నుంచి వాళ్ళకి విడుదల కలిగి కలగజేయండి ప్రభా మీ యొక్క మాధురం మీ యొక్క వాక్యం ప్రభా మీ యొక్క ప్రభా స్పిరిచువల్ వరల్డ్ కి వాళ్ళని తీసుకురమ్మని ఇస్తున్నాం మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇందుకోని ప్రేమివో దేవా అందుకో స్తు పాత్ర అలి లియ్యా నా పాపముప నరూీ వైనా నా శాపము మాప నలి నా నాకు చాలా దేవుడవు నీ వే ీే నాకునదము నీవే నాస్థానములో అలిూయాయే సయ్యా ఇందుకోనివ ప్రేమిిదివో దేవా అందుకోనాదీన స్తి పాత్ర హలిలు హలియాయే సయ్యా నీ రూపమునాలు నిర్మియున్నావు నీ పోలికలు நிவசி சமுன்னாவூ நீவு நன்னு எண்ணுகంటిவி நீ கோரகை நீ கிருபலோ நீவு நன்னு எண்ணுகంటిவி நீ கோரகை நீ கிருபலோ ஹalleluya இயேசையா ుకోని ప్రేమి చితివో దేవా అందుకో స్త్రూయాయే సయ్యా అలూయాయే సయ్యాశ్రమలు స శ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి నన్ను నీలో చూచుకున్నావు చియున్నవు అల్లు ఇందూకో నీతగా నీవుితివో దేవా అందుకో నాదీనస్తితి పాత్ర హూయాయే సయ్యా మనం చిన్నగా వాక్యం చేస్తాం దేవుని వాక్యం ధ్యాన చిన్నగా ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభ పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి మంతుడ సర్వోనతుడ మహోన్నతుడ యేసు ప్రభ అద్వితీయ దేవ ఆది సంబోతుడ కృపా సత్య సంపూర్ణ జీవంగల తండ్రి నీకు వన్నాలేసయ్య నా ప్రభా నా దేవానికి వన్నాలేసయ్య ఈ గడిచిన కాలమంతా ప్రభా అమ్మలు సురక్షితంగా కాపాడు ఆయన మీ కృపలో భద్రపరుచుకొని అమ్మలు సజీలకు నిలబెట్టుకున్నాను అయినా దివారాత్రులు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినందుకు అన్నా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వచ్చినాం ప్రభావ మా తల్లి మాట్లాడానికి ప్రభావ దేవ మా జీతాలు సరిజయని ప్రభావ మీకు నూతనమైన అభిషేకా అనుగరించండి తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మీకు పరిశుభత్ మాకు మీ ప్రేమ ఆ కలవరిశిలో మీరు చెప్పిన ప్రేమ మా హృదయాల సమృద్ధిగా కుమ్మరించండి ప్రభావ నీతి వాక్యాన్ని ప్రకటించే బిడల మమ్మల్ని తాయను ప్రభావ మీ వాక్యం మీద ధ్యానించబోతుండగా అయినా మీకు మనసు మీ తలంపులు మీ జ్ఞానం మాకు అనుగరించండి మీకు పరిశుధాత్మ స్థాయి మాకు అనుగరించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుధ నామైన ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం యోహన్స్ వార్తలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము యోహన్సు వార్త ఐదో అధ్యాయము నిన్న సాయంత్రము చూసినాం మీ వాక్యము కాబట్టి మరోసారి అందులో దేవుని వాక్యాలను మనం ఒకసారి చూసుకున్నాం యోహన్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్న ఒక మాట మనం చూస్తున్నాం అక్కడ ముప్పై ఐదో ఏముందంటే యోహన్ గురించి చెప్తుండడు మన ప్రభు చూడండి యోహన్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో అతడు మనుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కాలము ఆనందించుటకు ఇష్టపడిరి చూడండి అయితే యోహన్ సాక్ష్యం కంటే నా నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు చూడండి అదే మన అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గుచ్చి సాక్ష్యం ఇచ్చినవి ఇది మన ప్రభుకు సంబంధించిన వాక్యం అంటే యోహాను అక్కడ ఉన్నప్పుడు యోహాన్తో యోహాన్ గురించి మన ప్రభు చెప్తు అంటే యోహాన్ కంటే ఎక్కువ సాక్ష్యం అంటే యేసు ప్రభు ఆయన ఆయన దేవుడు కదా ఆయన సజీవుడు యోహాన్ ఒక పని కొరకు లోకంలోకి వచ్చిండు ఆయన వెలుగుల ఆయన వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గుచ్చి ఆయన సాక్ష్యం ఇటుకే ఈ లోకానికి వచ్చింది మనం చూస్తాం యోహాన్ శ్రో మొదటి అధ్యయంలో చూడండి అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభు తన సేవ సేవలో ఉన్న వాళ్ళని అంటే తన బిడల గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే యోహోను ఎట్టుండంట అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను చూడండి కాబట్టి ఇక్కడ మండుచు ప్రకాశించున్న దీపం దేవుని సేవలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు మండుతూ ఉండాలంట అంటే దేవుని యొక్క అగ్ని మనలో అది ప్రకాశించాలంటే అవి ఆ ఆ మండుచు అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలంట అంటే వ్యాపిస్తూ ఉండాలా ప్రపంచం అంతా వ్యాపిస్తూ ఉండాలా వ్యా ప్రకాశించిన దీపమై ఉండే మీరు అతని వెలుగులో ఉండి చూడండి మీరు అతని వెలుగులో ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఈదులు ఉన్నారు చాలా మంది శాస్త్రులు పరిశీలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అక్కడ కాబట్టి వ్యవహాన్ చెప్పిన వాక్యం మీరు వినలే కాబట్టి శాస్త్రులు పరిశీలనంతా వస్తారు వచ్చినప్పుడు వ్యవహాన్ చెప్తాడు సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పిస్తూ మీకు బుద్ధి చెప్పిన ఎవరు మార్మల్స్ తగిన ఫలాన్ని మీరు ఫలించండి లేకుంటే ఇప్పుడే చెట్టు ఏదైనా గొడ్డలు ఉంచబడింది మంచి ఫలములు పనిం ఫలింపని పత్తి చెట్టు నరక అని వాక్యం చెప్తుంది కాబట్టి చూడండి ఆయన పంపినప్పుడు దేవుని బిడలని దేవుని సేవకుల్ని పంపినప్పుడు వాళ్ళు ఆయన ఏం చేశారంట కొంతకాలమే నమ్మిండ్రంట చూడండి కొంతకాలమే నమ్మిండ్రు ఉండి వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడి అంట అంటే కొంతకాలమే ఆనందిస్తున్నారు కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీవులో మనకున్న మొదట ఉన్న ఆనందం మొదట సంతోషం మొదట ఏ రీతిగా మనం ప్రార్థన చేసినమో ఏ రీతిగా మనం శువార్త చెప్పినమో అలాంటి మొదటలో ఏలున్న ఆ తీవ్రత ఆ తపన ఈ రోజు మనకుందా చూడండి ఎందుకంటే ఈ వాక్యం ఆ రీతిగా మన జ్ఞాపరిస్తుంది వాక్యం మనందరినీ హెచ్చరిస్తుంది వాక్యం ఏంటంటే చూడండి కొంతకాలము ఆ వెలుగులో ఉన్నారంట వాళ్ళు కానీ వెలుగులో ఉన్నారు కొంతకాలం ఏం చేసారంట ఆ వెలుగులో ఆనందించినారు ఇష్టపడిరు అంటే కొంతకాలమే ఇష్టపడినాన కాబట్టి ఏంది ఆ కొంతకాలం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే వెలుగులో ఉన్నప్పుడు ఎప్పుడు వెలుగు సంబంధిలాగా ఉండాలి కానీ పైన వాక్యం ఏం చెప్తుంది మనం ఎప్పుడు కూడా మండుచు మనం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి ఒక దీపంలాగా మనం ఉండాలి కాబట్టి చూడండి ఒక ద్వీపము ఒక చీకటి ఉందనుకో ఆ చీకటి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దీపము ఎక్కడైతే వెలుగు వెలుగుతూ ఉంటుందో ఆ చీకటి ఉన్న చోట ఇప్పుడు ఏమైతే అంటే ఆ చీకట్లో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఆ వెలుగు దగ్గరికి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ దీపం ఎప్పుడు కూడా మండుతూ ఉంటే మనం చూస్తాం సముద్రాల దగ్గర ఎందుకంటే మేము చూసినాం కాబట్టి మాకు అర్థం ఇస్తాం సముద్రాల దగ్గర ఈ చేపల బట్టేటోళ్ళు ఉంటారు చేపల బట్టే ఉంటే వాళ్ళు చేస్తారంటే ఒకటి పెద్దది ఉంటుంది ఏం ఏంది అంటారు ఒక హైట్ లెవెల్ హైట్ ఉంటుంది సముద్రం ఒడ్డున ఉంటుంది అక్కడ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన కొత్తపట్నం కొత్తపట్నం ఫోర్ట్ అంట కొత్తపట్నము దగ్గర ఉంది సముద్రం ఉంటుంది సముద్ర పెద్ద సముద్రం ఉంటే ఆ సముద్రం పక్కన ఒక పెద్దది ఒక టవర్ లా ఉంటది చాలా హైట్గా ఉంటది టవర్ లాగా దానిపైన ఒక బల్ప్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటది నైట్ లో చికటం ఉన్నప్పుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఎలుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ జాలర్లు ఏం చేస్తారంటే వాళ్ళు చేపలు పట్టుకొని వెళ్ళిందంటే సముద్రాల రోజులు రోజులు రారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోపలికి కొన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ రెట్టిని వచ్చేటప్పుడు ఏ సైడ్ పోతారో ఎటు పోతే కన్ఫ్యూజ్ అయిపోతారు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లైట్ అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటది వాళ్ళు ఎంత దూరం అంటే అంత దూరంగా కనిపిస్తూ ఉంటది అంటే దాని లైట్ కనబనబంత మేర వరకే పోతున్నారు వాళ్ళు అది కనబడే మేరే వాళ్ళు పోరు కాబట్టి వాళ్ళ లైట్ని చూసుకుంటూ పోయి వాళ్ళు పని చేసుకొని మళ్ళీ తిరిగి అది చూసుకుంటూ ఆ ధరికి వస్తూ అంటే అది ఒక గుర్తులాగా అన్నట్టు చూడండి అదే ఆ టైంలో లైట్ గాని పోయిందనుకో ఏం కావాలి పరిస్థితి కాబట్టి చూడండి ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి దేవుని వెలుగు మనుషులు ఈ రోజు కూడా చూడండి కొంత కొంతసేపు వెలుగులో ఉంటున్నారు తర్వాత మళ్ళీ చీకటిలోకి వెలిగిపోతున్నారు ఎందుకంటే కొంతసేపు ఆనందిస్తున్నారు ప్రభులో కాబట్టి తర్వాత వాళ్ళు ఆనందించలేని ఉన్నారు కాబట్టి ఆ రీతికి ఆనందించకపోతే ఏం జరుగుతుంది చూడండి ఎన్ని జరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది దేవు మనం మనం ప్రభు మన హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన వెలుగు మనలో మండుతూ ఉండాలా అనే విషయం మనకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన ప్రభు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి ఆయన గురించి మన సాక్ష్యం ఇవ్వాలి అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్షిస్తకు అతని వెలుగుగా వచ్చిన వాక్యం యోహన్ చోటలో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు కాబట్టి మన ఏ రీతిగా ఉండాలన్నప్పుడు యుగ సమాప్తిలో మన ఆయన రాకటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మన ఆత్మీయ జీతంలో మనం ఏ రీతిగా ఉన్నాం అన్నప్పుడు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కొంతకాలం వరకు వాళ్ళు ఆనంది ఆనంద ఆనందించ ఇష్టపడేది సరే తర్వాత కొంతకాలం తర్వాత ఏం జరుగుతున్నప్పుడు మన నిన్న నిన్నటి దినం మనం చూసిన వాక్యం అదే యోహన్ సువార్త అదే యోహన్సు వార్త పదకొండో అధ్యాయం యోహన్సు వార్త పదకొండో అధ్యాయంలో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వాక్యం ఇది కానీ నేను ముందు చూసినా కానీ ఇంత దీనిపై నేను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయం ముప్పై ఐదో లుక్ లోకాస్తు వార్త లోకాస్తు వార్తలో ఉంది వాక్యం లోకాస్తు వార్త పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఏముందంటే ఎవడను దీపము దీపం వెలిగించి ఉన్న వెలిగించి ఎవడను దీపము వెలిగించి ఏం చేస్తాడంట దీపం వెలిగించి చాటు చాటు చోటునైనాను కొంచెము కిందైనా పెట్టడు లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం అనే పెట్టిను కాబట్టి ఈ వెలుగు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి లోపలికి వచ్చేవారికి అంటే వచ్చే వారికి వెలుగు కనిపించాలంటారు అది కనిపించాలంటే దాన్ని చాటును పెట్టొద్దంట అది కొంచెం కింద కూడా పెట్టొద్దంట చూడండి కాబట్టి ఎందుకు ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా వాళ్ళు కొంతకాలమే ఆ వెలుగులో ఆనందిస్తున్నారు తర్వాత ఆనందిస్తలేరు అన్నట్టు కాబట్టి ఆనంది ఆ వెలుగులో లేకపోతే ఏం జరుగుతున్నప్పుడు చూడండి సగం సత్వం సగం అబద్ధంలానే కనిపిస్తూ ఉంటది కాబట్టి ఇక్కడ చూడండి ఇక ఇరవై ముప్పై నాలుగు నీ దేహము నీ దేహం అనుకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా అంటే మనం ఎప్పుడైతే తేటగా ఉంటామో అంటే నీ నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం కూడా నీ నీ దేహం చూడండి కాబట్టి అందుకే మనం ప్రతిక్షణం మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలనే విషయం ప్రభు హెచ్చరిస్తున్నాడు చూడండి కాబట్టి ఇక్కడ చూడండి అసలైన వాక్యం చూడండి కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను ఇది ముఖ్యమైన వాక్యం చూడండి నీలో ఉన్న వెలుగు అది చీకటి చీకటి అయి అది చీకటి అయి ఉండకుండా అంటే అంటే నాలో మనలో నిజంగా మనలో వెలుగు కాబట్టి ఒక అంటే దాని అర్థం ఏంటంటే ఆ వెలుగును ఆ తీసుకుంటారు అని అర్థం చూడండి వాళ్ళు కొంతకాలమే అనంతిస్తున్నారు అని చెప్పిన వాక్యం కొంతకాలమే ఆనందిస్తున్నారు తర్వాత తర్వాత విడిచిపెడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే నీళ్ళు కాబట్టి నీలో ఉండి వెలుగు చీకటి అయి ఎందుకంటే చీకటి అయ్యి చూడండి ఇందనాశని చూడండి అంటే వెలుగు నువ్వు ఆర్పేసుకో ఆర్పేసుకోకుండా చూసుకోమన్నాడు అంటే నీళ్ళు ఆయన వెలుగు నీళ్లు తొలగిపోకుండా నువ్వు ఆర్పేసుకోకుండా చూసుకోమని ఎందుకంటే ఇంకా విష్ణు వాక్య ఆ దీపస్తంభాన్ని ఆర్పేస్తుంట దాని పాత్ర కప్పుతుండ్రంట దాని ఆ దీపం మీద పాత్ర కప్పితే అది కనిపిస్తుందా ఆరిపోతుంది అది మనం ఎందుకో దేవుడు ఏసు ఈ విషయాలు చెప్తున్నప్పుడు చూడండి ఏముంది అక్కడ ముప్పై ఏ భాగమైనను చీకటి కాక నీ దేహం అంతయు చూడండి నీ నీ దేహంలో ఏ భాగం చీకటి ఉండద్దు అంట అంటే దాని అర్థమైంది ఈ లోకంలో మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సగం చీకటి ఉంది సగం వెలుగు చూడండి అంటే సగం సత్యము సగం అబద్ధం అన్నట్టు కాబట్టి చీకటి సగం ఉంది మనలో వెలుగు సగం ఉంది అన్నట్టు కాబట్టి అందుకే కదా ఇందాక చూపిన వాక్యం ప్రకారం ఆ కొంతకాలం వరకు వెలుగులో ఉండి ఆనందించినారు తర్వాత ఏమైతుంది మాకు వెలుగు ఉంది అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత ఏం చేస్తారంట చీకటిగా చేసుకున్న జీవితాలు అందుకే చూడండి అందుకే హృదయం అనేది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కాబట్టి మన హృదయము మన తలంపులు ఎప్పుడు వరు పరి ఉంటాయి కాబట్టి వాటి అన్నిటినీ ఏం చేయాలంటే మన కంట్రోల్లో మనం తీసుకోవాలి అటు అన్నిటిని కేవలం పరిశుధాత్మ నడిపింపు చూడండి నీ ఆత్మ నీక యొక్క జీవము నీ యొక్క శరీరము మూడు ఏకం కూడి మనం చూసిన వాక్యం ఏకంగా ఆయన ఆత్మలో మనం కలిసిపోతే మూడు ఏక అప్పుడు మనం ప్రార్థనకు జవాబులు వస్తాయి అప్పుడు మనం సంపూర్ణమైన మార్గంలో మనం నడుస్తాం మనం ఆత్మను అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటాం అప్పుడు మనం సక్రంగా నడుచుకుంటున్న వాక్యం కాబట్టి ఇన్ని ఆత్మీయమైన జీవితంలో మనం ఉండాలంటే నువ్వు వెలుగు సంబంధం లాగా తయారు కావాలా నీలో ఎలాంటి చూడండి మనలో ఒక భాగము చీకటి ఒక భాగము వెలుగుంటే అది అటు ఏమి లాభం లేదన్నట్టు దాని గురించి చూడండి ఒక్క ఒక ముద్ద ముద్దంతా మంచిగా ఉండి కొంచెం పులుపు కలిస్తే ముద్దంతా పులిసిపోతుంది నైంటీ నైన్ మనలో వెలుగుండి వన్ పర్సెంట్ చీకటి ఉంటే మీ అదే చెప్తుండీ ఇక్కడ చూడండి ఏముంది అక్కడ ఏ భాగమైనను అంటే నీ శరీరంలో ఏ భాగమైనాను నీ శరీరంలో ఏ భాగమైనా చీకటిగాక నీ దేహం అంతో అంటే నీ హృదయమని దేహం అంత వెలుగుమయమైతే దీపం తన కాంతి దీపము తన కాంతి వలన నీకు వెలుగించినప్పుడు ఎలాగుండును అలాగూ దేహం అంతా వెలుగుమయ ఉండునని చెప్పాను చూడండి ఆయన ఆయన మాట్లాడుచుండగా ఒక పరిశురానితో కూడా భోజనం చేయటం కానీ పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజనం పంపిణీ కూర్చున్నాను అంటే అక్కడ ఎవరున్నారంట శాస్త్రులున్నారు పరిశీలకు చాలా మంది ఉన్నారు చూడండి ఆయన భోజనముకు ముందు స్నానం చేయలేదని ఆ పరిశీలి ఆశ్చర్యపరిచు అందుకు ప్రకటన పరిశీలిన మీరు గిన్నె వెలుపల పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురుగాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలపలి భాగమును వెలపలి భాగమును చేసిన వాడు లోపలి భాగము చేయలేదా చూడండి ఎంత జో ఎంత జా ఎంత చెప్తుంది జాస్తితో కాగా మీకు కలిగినది ధర్మం చేయడం అప్పుడు మీ కలిగి మీకు అన్ని శుద్ధిగా ఉండును అంటే ఒక భాగమే మనం శుద్ధీకరించుకు అంటే సగం వెలుగు ఉంది సగం చీకటి ఉంది అంటే పై రూపాన్ని మనం అలంకరించుకుంటున్నాము కానీ మన హృదయాన్ని అలంకరించుకోవాలి ఈ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలా పై రూపంగా దేవుడు చూసేది అనే హృదయాన్ని చూస్తాడు కాబట్టి మనం అందుకే ప్రతిక్షణం మనం జాగ్రత్తగా చూపించుకోవాలా మనం ఎలాంటి ద్వేషము ఎలాంటి కోపము ఉండటానికి వీల్లేదు దేవుని ప్రేమ అని మనం చూస్తున్నాం ఒక మూడు వారాల నుంచి చూడండి ఎందుకంటే మనము తాను తాను దేవుని తాను వెలుగులో చెప్పుకున్న వాడు చీకట్లో ఉండడం అంటేని ఎరగిన వాడు చీకట్లో ఉన్న వాడితో వాక్యం కూడా ఉంది చూడండి ఎందుకంటే ఇవంతా దేవునికి ఎందుకు ఆ రీతిగా ప్రభు మన చేస్తున్నప్పుడు ఇది భయంకరమైన కఠిన కాలంలో మనం ఉంటున్నాం చీకటి కాలం ఇది శ్రమల కాలం అంటాం మనం చూడండి అందుకే యోహాన్స్ వార్తలో ఒక విషయం చెప్తాడు ప్రభు యహోన్ సువార్త పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో ఒక వాక్యం చూస్తుంది చూడండి ముప్పై ఆరో మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునంది విశ్వాసం ఉంచని వారితో చెప్పాను చూడండి మీరు వెలుగు సంబంధులు మీకు వెలుగుండగానే వెలుగునంది విశ్వాసం ఉంచమని చెప్పాను కాబట్టి వెలుగు అంటే ఏసు ప్రభు సాదృశ్యం కాబట్టి ఆ వెలుగునందే మన విశ్వాసం పెట్టాలా అని చెప్పాను చూడండి తర్వాత ఏసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను ఆయన వారి ఎదుట ఇన్ని సూచ్యక్రియలు చేసినన్ను వారాయన ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు చూడండి ఎన్ని ఎన్ని సూచ్యక్రియలు చేసినా కానీ ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగినా కానీ ఎన్నో చేసినా కానీ వాళ్ళు ఇంకా విశ్వాసం పెడతలే ఉన్నారు లేదు సంపూర్ణ వెలుగులో విశ్వాసం పెడతలేరు కొంతమటుకే ఆనందిస్తున్నాం మనం కొంత మనం ఆనందిస్తున్నాం కానీ శాశ్వత కాలమైన ఆనందం సంపూర్ణమైన ఆనందం మనం ఆయన నుంచి పొందుకోలేకపోతుంది ఎందుకంటే సగం మన దేహం సగం చీకటి ఉంది సగం వెలుగు ఉంది కాబట్టి మీరు ఆ రీతిగా మనం ప్రకృతి సమయం ఉన్నట్టు మన భక్తి కూడా పైకి రాదు చాలా కఠినంగా ఉంది కాబట్టి మనం ఆ రీతిగా ఉండకుండా మన దేహం అంత అంటే మనలో చీకటి ఉండటానికి వీల్లేదు సంపూర్ణమైన ఆయన వెలుగును ధరించుకు ఉండాలా మన మండుచు ప్రకాశించిన దీపంలాగా మనం ఉండాలా ఎందుకంటే ఇది చీకటి కమ్ముకుంటుంది మనుషుల్ని అది చీకటి కాలం శ్రమల కాలంలో ఆయన వెలుగు అవసరం ఈ లోకం అంతా అది దాసంలో పడిపోయింది కాబట్టి దాన్ని మనం బయటకు తీసుకొని రావాలంటే మన వెలుగులాగా ఉండాలా కాబట్టి ఆ వేకు అది చీకటి గల చోట్ల దీపం ఆ రీతి మనం ఆయన వెలుగును వెదజల్ జదజల్లేవారిలాగా మనం ఉండాలా అని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రతి క్షణం మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలా అనే విషయం చూడండి ఎందుకు కొంతకాలం వాళ్ళు ఆనందిస్తారు కొంతకాలం వాళ్ళు ఆ చూడండి చూడండి ఎందుకంటే మనం ఏం చేయాలా చూడండి ఆ వెలుగును మనం ప్రకటించే వారలాగా మనం ఉండాలి చూడండి ఇది ఒక యుద్ధం లాంటిది కదా యుద్ధం లాంటిది చూడండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే చీకట్లో ఉండేవాడు దుష్టుడు చీకటి సంబంధి వాడు కాబట్టి ఆ చీకట్లో ఉంటే వాడు ఖచ్చితంగా కూడా పట్టుకుంటాడు వాడు కాబట్టి మన చీకటి సంబంధం కాదు మన చీకటి కాదు మనం పగటి వారం వాక్యం అంటే వెలుగు సంబంధం పగటి సంబంధమై ఉన్నామని వాక్యం చెప్తుంది పౌలు భక్తుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన వెలుగును ధరించుకునే వారి ఉండాలి ఎందుకు వెలుగును ధరించుకోవాలన్నప్పుడు అది ప్రకాశించాలి కదా అది ప్రజ్వలింపజేయాల దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సత్యాన్ని మనం ప్రజ్వలింపజేయాలంట ఆయన వాక్యనే ఆయన సత్యాన్ని మనము ఎత్తి చూపించాలి కదా చూడండి కీర్తన గ్రంథంలో మనం చూస్తాము కీర్తన గ్రంథం అరవై అధ్యాయం నాలుగో వచ్చినంలో అరవై అధ్యాయం నాలుగో వచ్చినంలో కీర్తన గ్రంథము సత్యమును నిమిత్తము ఎత్తి పట్టు నీ అందు భయభక్తుల వల వారి నువ్వు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు నీ ప్రియులు ఇమోచింప విమోచింపబడినట్లు నీ కుడి చేతి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిము చూడండి ఏముంది అక్కడ చూడండి ఎంత బాగా చెప్తుండు చూడండి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నకాయి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నకాయ నీ అందు భయభక్తులు గలవారి వారికి నువ్వు ఒక ధ్వజం ఇచ్చిచున్నావు నీ విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో కాబట్టి నీ ప్రియులు అన్నప్పుడు దేవుని బిడలు కదా దేవుని బిడలు వాళ్ళు విమోచింపబడాలా వాళ్ళు విమోచింపబడాలంటే నువ్వు సత్యాన్ని చూపించాలా సత్యాన్ని నువ్వు ప్రకటించాలా అనే వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం అనేకరికి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలా ఎంతో మంది అభివృద్ధులు ఇంకా నిర్మలంగా అంతా సమాధానం బాగుందని యథావిధిగా జీవిస్తున్నారు మన పిలుపు మన ఏర్పాటు మనం నిత్యం చేసే మరీ జాగ్రత్త పడి మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం అందుకే ప్రతిక్షణం మనం జాగ్రత్త మన జీవితాల్లో ప్రభుత్వ సంపూర్ణంగా సమర్పించి ఆయన కొరకు ఈ లోకంలో మన వెలుగులాగా మనం జీవించాలా తెలుగు సంబంధుల్లాగా మనం జీవించాలా అని దేవుడు మనకు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఏ రీతిగా మనం ఆయన కొరకు ఉండగలం సంపూర్ణంగా నువ్వు వెలుగు ఆయన వెలుగును ధరించుకుంటే మనం ఏం చేస్తాం యేసు ప్రభు ఈ లోకం వెలుగులాగొచ్చిండు కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఆ రీతిగా వచ్చింది అన్నప్పుడు ఇక్కడ చూస్తామని యషయము యశయ గ్రంథము పదకొండో అధ్యాయం రెండో వచ్చింది మన ప్రభుకి సంబంధించిన వార్తలు దాని వేరు వేరుల నుండి అంకురమైలించులు యహోవ ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ ఆలోచన బలం ఆధారముగా ఆత్మ తెలివిని తెలివి ఆత్మండి కాబట్టి మన అలాంటి ఆత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడే మనం అనేకులకు వెలుగుగా మనం ఉండగలం మన వెలుగు సంబంధం లాగా మనం జీవించాలా కొంతకాలం వరకు వాళ్ళు ఆ వెలుగులు ఆనందించిన శాశ్వత కాలం ఆనందం పొందుకోవాలా కాబట్టి ఆ రీతిగా వెలుగును పోం చేస్తాం చీకటి కమ్ముకుంటుంది ఆ చీకటి ఉన్నప్పుడు సైతం వాడు వచ్చి పట్టుకుంటాడు కాబట్టి ఆ చీకటి పడక అంటే ఆ చీకటి కాలంలో మనం ఉంటున్న మనం వాళ్ళ జీవితంలో చీకటి రాబోతుంది కాబట్టి మనం వాళ్ళ జీవితంలో వెలుగుని తీసుకొని రావాలా ప్రభుని మనం చూపించాలా అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి దేవుని వాక్యము ఎంత బలమైంది కాబట్టి ఆయన వాక్యాన్ని చూసుకున్న మనము ఆయన వాక్యం ధరించుకున్న మనం ఏ రీతిగా జీవించాలా మనం మండుచూ ప్రకాశించుకున్న వెలుగులాగా ఒక దీపస్తంభం మనం ఉండాలా కాబట్టి మనం చూస్తాం ప్రకటన గంధంలో మొదటి సంఘం ఎపి ఉన్నప్పుడు దీప మధ్యలో మనం ప్రభు సంచరించండి లౌదిక సంగం చివరికి వచ్చే వరకు ఆయన బయట ఉన్నాడు అంటే దాని అర్థమైంది మొదటన్న ఆ వెలుగును పోగొట్టుకున్నప్పుడు చివరికి ఏమైతుందో లోపలే వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టినారు అంటే ప్రభువులు ఖచ్చితంగా చీకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతకాలం ఆనందించినారు ఆ స్టార్టింగ్లో ఆనందించినారు కానీ ఈ చివరి టైం వచ్చేవారికి ఆనందం వాళ్ళ నుంచి అందుకే మనం జాగ్రత్తగా జీవించాలి అందుకే త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమవుతుంది అవి మార్గంలో పడితే మొలుకుంటాయి కానీ త్రోవ పక్కన పడితే ఆకాశ పక్షులు వచ్చి తీసుకొని పోతుంది రాతి నెల పని నేను ప్రాంతంలో పడ్డ వాటిలో వేరు లేదు వేరు నాటుకోలేదు రాతి నెల పడ్డాయి వేరు లేదు ఉండి తర్వాత ఎండిపోతున్నాయి ఆ రీతిగా మంచి నెల పన్ను ప్రతి క్షణం మనము ఆయనలో ఫలించాలా ఆయన వెలుగును మనం ఎద ఉంటాం వెలుగును మనం నింపుకోవాలి ఆయన నుంచి ఏసీ ప్రావే కాబట్టి ఆయన మన హృదయంలో ఉంటే వెలుగు సంబంధంలాగా మనం తయారవుతాం కాబట్టి చీకటి కాలం శ్రమల కాలం భయంకరమైన దినాలు మనం ఉంటున్నాం కాబట్టి మన పిలుపు మన ఏర్పట్టు మన నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడి జీవితం ఎందుకంటే ఆ రీతిగా లేకపోతే ఎక్కడైనా భాగమైన ఎక్కడైనా కానీ చీకటి ఉందా చీకటి లేకుండా అది వెలుగులాగా మారాలా ఎందుకంటే మనం వెలుగులో ఉంటాం తర్వాత చీకట్లో పోబోతుంది ఎందుకన్నప్పుడు ఆ వెలుగును ఆర్పేసుకుంటున్నారు అనేక మనం ఆర్పేసుకుంటు ఆత్మను ఆర్పిస్తుంది అన్నాడు కాబట్టి మనం క్షణం మనం వెలుగుతూనే ఉండాలి ఆయన లోకాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించాలా మనం వెలగాల అనేకులు మనం వెలిగించాలా వెలుగు సంబంధం లాగా మనం తయారు కావాలా కాబట్టి ఆయన రాకడ దినాల మనం ఉంటున్నాం కాబట్టి మనం ప్రత్యక్షణ మనం జాగ్రత్తగా జీవించాలా అనేకులు దేవుని వాకి తోట మనం నడిపించాలి అలాంటి కృపా భాగ్యం మన ప్రభు మనకు అందరికి అనుకరించాలని ప్రార్థన చేస్తాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణ కృపామయడా నీకు వందాలి ఈ గడిచిన కాలం అంతా మనకు కాచి కాపాడినైనా ఈ మీ వాక్యం ధ్యానం ఇచ్చిన చిన్న చమాను బట్టి నీకు అర్పించుకున్నాం ప్రభావ మీ వాక్యం చేత మమ్మను బలపరిచిన నీకు వందాలి ప్రభావ ఆయన మేము ప్రకాశించిన దీపంలో ప్రభావ జీవితాలు మేము మన్నింపజేయాలి ప్రభావ ఆయన ఏసయ్య అతన్ని నీకు వందాలిస్తూ ప్రభు అంటే జీవితాలు మాకు అనుగ్రహించిన కొంతకాలం మేము ఆనందించి కొంతకాలం మేము ఆనందించ చివరి వరకు ప్రభు దక్షిణ ప్రణాళికలో ప్రభావ మేము నిలబడలాగిన అనేకులు మీ జంతువులు నడిపించేలాగ నడిపించి దేని విషయంలో మేము భయపడుకున్నాం దేనిషిలో మేము చింతించుకున్న ప్రభు అయినా మా విశ్వాసాన్ని మీ వైపు చూస్తే మేము ముందుకు సాగిపోవాలి అనేకులు తీసుకుని వాళ్ళు మీ సన్నిధికి అలాంటి సేవా జీతాలు అందరూ నడిపించి మీరు ఆకుడు సిద్ధపరచుకొని గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ దీవించి ఆశ్రవదించండి అభిషేకించు ప్రభావ కూడా ప్రభావ మీరు ఆశ్రవదించని బలపరచండి వాళ్ళ పిల్లల చుట్టూ వాళ్ళ పిల్లల చుట్టూ కంచి వేసి మీరు దూతలు పెట్టినప్పుడు మీద మీకు వినుకులు బద్దలు పచ్చుకొని మీరు ఆకట్టు త్వరగా అనేకులు సిద్ధపరచాలిపచ్చి ఆ కలువరిశలో మీరు పొందిన గాయలు ప్రతి ఒక్క బిడ్డకు స్వచ్ఛత అనుగ్రహించి ప్రవ్వ ఆయన వ్యాక్సిరించి బాధించి మమ్మల్ని అందరిని కాపాడి మీ కృపలో భద్రపరుచుకోండి రాబోయేది ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రవ్వాయినా మీకు జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా మీ ప్రేమను మేము అనేకలు చూపించేవారిలాగా ఉండాలా ఆ కలువరిశై మీరు చూపించిన ప్రేమ మేము అనేకలు కూడలకు సాయం చేయండి అతన్ని ప్రతి ఒక్క పిడ రక్షణ పొందాలా మీ వైపు మీ వైపు తిరిగి మీకు సమర్థించుకొని జీవించాలా ప్రభావ అలాంటి సేవా చేతులకు మమ్మల్ని నడిపించండి నా తండ్రి నా దేవ దినవంతా మీరే మాకు సహాయకలు నడిపించి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థించండి ప్రార్థించండి శ్రావణ్ తప్పుడు బాగా వస్తుంది శ్రావణ్ హర్షితుడా ప్రేమ కలిగే నీకు అసాధ్యమైందంటే ఏది లేదా గొప్ప దేవుడు ఉన్నా ప్రభావ నీ కృపణ బట్టిన కంటే మేము ఇంకా మీ కృపణ బట్టిన వర్వ మేము సాక్షి నిలబడుతున్నాం ప్రావా నా తండ్రి వెళ్తాను ప్రభా నీ బలంతో మీ శక్తితో మరింతగా అభిషేకింపబడాలని దేవా ఇదిగో నా నీ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలి దేవా నా తండ్రి ఇదిగో నా తండ్రి మాట్లాడిన ప్రభా మీరే లోకానికి వెలుగుదా మమ్మల్ని గురించి చెప్పిన ప్రభ మమ్మల గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు అటువంటి వెలుగుగా మేము మారాలని ప్రభావ నా తండ్రి వెలుగున్న చోట చీకటి ఉండేదన్న ప్రభావ ఆ చీకటిని మా హృదయాల్లో నిచ్చిన మా కలంపుల నుంచి ప్రతి ఒక్క చీకటిని మేము పెద్దించి దూరం చేసిన ప్రభా నీ వెలుగుతో మేము నిండాలా ప్రభా అటువంటి వెలుగుతో ఈ లోకాన్ని నింపాల ప్రభావ ప్రతి ఒక్క అంధకార శక్తి మేము వెళ్ళగొట్టగలిగే కొత్త అభిషేకం ఈ లోకస్తులందరూ నా ప్రభు చీకట్లోనే ఉన్నారు నా ప్రభావ వారందరూ విడిపించాల ప్రభావ మరింతగా ప్రభావ మేము సేవ చేయాలని నా తండ్రి ఎన్నో అడ్డంకాలు ఉన్నాయి ప్రభా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభావ వాటన్నింటినీ మేము తొలగించుకోవాల ప్రభాట్ మీ చిత్త మీద మేము తెలుసుకోవాల ప్రభావ మీ చిత్తానుసారం నడవాల ప్రభావ అటువంటి జ్ఞానం మాకు అటువంటి కృప మాకు అటువంటి రీతి మమ్మల్ని నడిపించిన ప్రభావి ఆత్మతో మమ్మల్ని సంపూర్ణంగా నింపుమని కృపామయ కనికరంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభ మా ఏసే ఆ రక్షణ కర్త మీకు ఎంతో లెక్క యేసుక్రీస్తు నామం బట్టి మీరు మాతో మాట్లాడిన ప్రభ దేవామికెంతో వేల వందనాలు ప్రభ మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని ప్రభా లంచ్ టైంలో మాకు పెట్టినందుకు మీకు వందనాలు ప్రభా ఆ యొక్క మాలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా పరపుధర ఏసేయా మీకు ఎంతో లెక్క వందనాలు ప్రభా మహిమోన్నత దేవుడవ ప్రభా కృపామాయుడవ ప్రభా కనికరంగల దేవుడవ ప్రభా ఎసేయా మీకు వేల వందనాలు ప్రభా ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా మీ నామంని మహిమ పరచనీకి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఫలి ఫలభరితమైన జీవితాన్ని మీరు దయచేయండి ప్రభా సర్వశక్తి మంతుడా జీవం దేవా మీకెంతో వేలేదు వందనాల ప్రాభా ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవడానికి వీలైన ప్రాభా మీకు పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత మేము ముందుకు నడవాలా ప్రాభా యుద్ధ వీరుల్లాగా ఒక సైనికు లాగా మేం బయలుదేరి వెళ్లాలా ప్రభా మేము గంభీరంగా ప్రార్థన చేయాలా ప్రభా మీ నామ మహిమార్థమై ముఖరింపు జీవితం కలిగి ఉండాలా మీ నామం మైమపరచడానికే ప్రభా వాక్యం అంచు లోతులకి వెళ్ళాలా ప్రభా మీ నామం మైమపరచడానికే ప్రభావ అనేకులను లేవనిట్టండి ప్రభా మీరు అక్కడ సమయం ఇప్పుడే ఉంది ఛాన్స్ మళ్ళీ లేనే లేదు ప్రభా కాబట్టి దాన్ని మేము సద్వినియోగం చేసుకొని ముందుకు నడవాలా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క ఎందుకు స్వస్థపొందిరో వాళ్ళకి తెలియాలా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోవాలా సహాయపడండి ప్రభా కృప జీవించండి ప్రభా కనికరం జీవించండి ప్రభా దయగల దేవుడు ప్రభా వేసేవా మీరు గొప్ప దేవుడు ప్రభా మారక్ష కూడా వేసేవా మీరు మీకు వందనాల ప్రభా మా తల్లి మిరేస్ తండ్రి మీరే ప్రభా మీకు వందనాలు దేవా గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా శ్రమల సోదల నుంచి విడుదల మీరు కలుగజేయండి ప్రభా ప్రార్థనలు గడిపి వాటి నుంచి వాళ్ళు విజయం పొందాలా మీరు ఒక గొప్ప ఆత్మకార్యం ప్రభా ఎ మై మనత మీకు వందనాలు వ్యాక్సిన్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల మీరు దయచేయండి ప్రభా పరిశుద్ధులు ప్రభావరు మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా మీ నామార్దమై దేవాస్థితిలో ప్రభా వెనకడుగు వేయడానికి వీలెదు ప్రభా మా గురి కృప శాంతి సమాధానం ఆయన యొక్క పరిశుధాత్మ శక్తి నడిపింపు ముఖ్యంగా బలమైన అధికారం మనందరికి సదాకాలం తోడైండున గాకే ఆమెన్ హల్లెలూయా హలోని ప్రైజ్ ది లార్డ్ శ్రావణ్ ప్రైజ్ ది లార్డ్ పరిష드로 బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ పరిష드로 బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ రవి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ yes lord okay na paylam ander ki paylam right praise the lord okay